వీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ం వన్మోటి సాదం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరపరాహం క్రతురహం య హమం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం ఎనిమిది సార్లు అహం శబ్ద ప్రయోగం వచ్చిందని అహం శబ్ద యొక్క విశిష్టత దీని గురించి నేను కొంతవరకు నిన్న చెప్పడం జరిగింది ఇది ఒక గొప్ప సాధన ఏమంటే అహం రూపంగా నిలిచి ఉండడం భగవాన్ వన్మహర్షి అమని గారంటే అహం అనేది కూడా ఒక సంకల్పమే ఒక థాట్ ఒక మనోవృత్తియే కానీ మిగతా మనోవృత్తులకి అహం అనే మనోవృత్తికి చాలా మౌలికమైన భేదం ఉన్నది మిగతా మనోవృత్తులు ఘటపటాది మనోవృత్తులు వచ్చిపోతూ ఉంటాయి కానీ అహం అనే మనోవృత్తి ఎక్కడికి పోదు అది జాగ్రత్త అవస్థ ఉన్నంత వరకు ఉంటుంది ఘట వృత్తి ఉందనుకోండి ఘటవృత్తి ఆయన ఎలా వర్ణించేవారంటే ఘట వృత్తి అంటే ఘటాకార వృత్తి అంటే ది మైండ్ మోడిఫైడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్ట్ కానీ ఘటాకార వృత్తి అంటారు ఘటాకార వృత్తి సర్ఫేస్ ఆఫ్ ది మైండ్లో ఉంటుందని కానీ లోతుల్లో మనస్సు యొక్క లోతులలో అహం వృత్తి ఉంటుంది అలా వర్ణించేవారు ఈ ఘట వృత్తి పోతుంది పోయి పట్ట కానీ అహం వృత్తి మాత్రం పోదు అలాగే ఉంటుంది సో అంటే వెరీ ఫండమెంటల్ మైండ్ మోడిఫికేషన్ అహం అనే వృత్తి అది కూడా ఒక థాటే దాంతో సందేహం లేదు కానీ మిగతా థాట్స్ అన్నిటికంటే కూడా అత్యంత మౌలికమైనటువంటి థాట్స్ ప్రైమార్డియల్ అని అంటారు ఇంగ్లీష్లో అదొక విధంగా దాన్ని వర్ణించేవారు ఇంకా ఏమన్నా వర్ణించేవారంటే మీరు నిద్రలేచినప్పుడు వచ్చే మొదటి వృత్తి అహం వృత్తి మీరు నిద్రపోయినప్పుడు కలిగే ఆఖరి వృత్తి అంటే ప్రపంచ వృత్తులన్నీ విత్డ్రా విలీనమైపోతాయి ఒక అహం వృత్తి మిగిలి ఉంటుంది ఇంకా నేను వృత్తి మిగిలి ఉంటుంది అది కూడా విలీనమైపోతే దాని పేరే నిద్ర అలాగా వస్తుంది దీన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారించవచ్చు అంటే అహం అనేది సకల జగత్తుకు ఆధారము ఆశ్రయము అహం వృత్తి సకల జగత్తు కూడా ఉదయిస్తుంది జగత్తు ఎక్కడో బయట ఉందని అలాగ భ్రమంతే అది బయట లేదు బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది జగత్ అనేది ఎక్కడుందంటే మనస్సు యొక్క స్పందనలోనే ఉంది ఆ కాల్గినేషన్ కాల్గినేషన్ ఆఫ్ ది మైండే జగద్ భాషిస్తుంది మీరు రూపా కాగ్నిషన్ మీకు బయట ఉన్న రూపాలుగా కనపడుతుంది శబ్ద కాగ్నిషన్ బయట ఉన్న శబ్దాలుగా అనిపిస్తుంది బయట ఆ త్రీ డైమెన్షనల్ ఆ ఫీలింగ్ ఆ మనస్సుకి అలా ఉంటుంది చిన్నప్పటి నుంచి అలా అలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి బయట ఉన్నది అన్నారనుకోండి ఘటము బయట ఉన్నది దేనికి బయట దేహానికా మనస్సుకా దేహానికి బయట ఉన్నది చూపుకి బయట ఉందా దేహం పోనాలంటు పెట్టండి చూపుకి బయట ఉన్నదా లేదు చూపు కేవలం కంటికి పరిమితమై ఉండదు చూపు అలా వ్యాపించి ఉంటుంది ఆ చూపుకి బయట ఘటం ఉందనుకోండి అంటే మీరు ఘటాన్ని చూడటం లేదు అని అర్థం ఇప్పుడు ఏదైనా గోడ వెనకాల ఘటం పెట్టారనుకోండి ఇప్పుడు ఆ ఘటము చూపుకు బయట ఉన్నది సపోజ్ గోడ వెనకాల ఘటం ఉన్నది అని ఎవడో చెప్పాడు నీ మనస్సుకి తెలిసింది చూపుకి బయట ఉంది కానీ మనస్సుకి బయట లేదు ఎందుకంటే మనస్సులో తెలిసింది కదా కాబట్టి ఈ బయట లోపల అనేటువంటిది అది ఒక ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ మనం అలా ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాం బయట లోపల మనస్సు ఆ రకమైనటువంటి డివిజన్కి అలవాటు పడుతుంటుంది అలా డివైడ్ చేసుకుని చూసుకుంటుంది మనస్సులో చూస్తూ ఉంటుంది తన ఎందు ఉన్నదాని బయట ఉన్నది అని ఓ లేబుల్ పెడుతుంది తన ఎందు ఉన్నదానికే లోపల ఉన్నది అని ఇంకో లేబుల్ పెడుతుంది మనస్సు అలా పెడుతుంది లేబుల్స్ ఆ లేబుల్స్కి మనం అలవాటు పడుతుంటాం సరే ఇంతకీ నేను చెప్పటేమంటే జగత్తను మీరు ఏదైతే అంటున్నారో అది మనస్సు యొక్క స్పందన తప్ప వేరే ఏమీ లేదు భగవాన్ రమణ మహర్షి అంటూ ఉండేవారు ది వరల్డ్ అండ్ ది మైండ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అని అంటుండే ఇట్ మైండ్ ఎలోన్ అపియర్స్ యాస్ ది వరల్డ్ అనేవారు సో ఆ మనస్సు అలా స్పందించి స్పందించి స్పందించి జగద్రూపంగా భాషిస్తుంది ఎనివే ఈ మనస్సు యొక్క స్పందన చాలా విభిన్నంగా ఉంటుంది భిన్న భిన్నంగా విచిసాల విచిత్రంగా అంటే ఎప్పుడు మారిపోతూ ఉంటుంది క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది కానీ ఆ స్పందనలన్నింటికి మూలంలో ఉన్న ఒక స్పందన దాని పేరే నేను అది చాలా మౌలికమే అని అలా వర్ణించారు ఈ అన్నది ఆ పరమాత్మతత్వానికి గవాక్షము వంటిది అని నిన్న నేను మీకు మనవి ప్రాక్టికల్గా కూడా ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేస్తూ ఉండాలి మనం ధ్యానం చేసి తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఉన్నది ధ్యానం ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి తర్వాత మననం కూడా చేయాలి అంటే రోజంతా సంసార విషయాల్లో నిమగ్నమై సాయంకాలం పూట నర్వస్ చాలా ఎక్సైట్ అయిపోతాయి స్ట్రెస్ఫుల్గా తయారవుతుంది నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనస్సు కూడా చాలా క్లేశాన్ని పొంది ఉంటుంది సో అటువంటిప్పుడు మనకేమనిపిస్తుందంటే కొంచెం విశ్రాంతిగా ఉండాలని అనిపిస్తుంది విశ్రాంతి కావాలి దేహానికి విశ్రాంతి అంతకంటే ముఖ్యంగా మనస్సుకి నాడీ మండలానికి విశ్రాంతి కావాలి అప్పుడు వచ్చి ఇలాంటి ఉపన్యాసంలో కూర్చుంటే అలా వింటుంటే కొంత విశ్రాంతి దొరుకుతుంది అది అలాగ దాన్ని అలా చూడకూడదు దాన్ని విశ్రాంతి దొరుకుతుంది ఏం అవసరం లేదు కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఏదో కొద్ది ఫ్రేడ్ నెర్వస్ అంటారు కొంచెం మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది నర్వస్ సిస్టమ్ కొంచెం కూల్ డౌన్ అవుతుంది ఎందుకంటే సంసారంలో నర్వస్ సిస్టమ్ అంతా హీటప్ అయిపోయి ఉంటుంది చాలా స్ట్రెస్అవుట్ అయిపోయి ఉంటారు పీపుల్ ఇలాంటి చోటు వచ్చి కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఇంట్లో ఇంట్లో ప్రశాంతిగా ఉండదు ఒకటి టీవీ పెడతాడు లేకపోతే డబ్బులు అడుగుతూ ఉంటారు లేకపోతే ఇది కావాలి అది కావాలని సతాయిస్తారు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోతే మంచిదని అనిపిస్తుంది ఒకవేళ అనిపిస్తే అలాగే అటువంటిప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే సరే పో అక్కడికి పోతే స్వామీజీ ఏదో భగవద్గీత ఉంటాడు నాలుగు మాటలు చెప్తాడు చెప్తే విన్నట్లయితే పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి అని ఇలా రావడం వచ్చి కూర్చుని ఏదో విన్నాం తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతానే మళ్ళీ సంసారం ప్రారంభం ఆ రకమైనది శ్రవణం అనిపించుకోతుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇంటికి వెళ్ళి మీరు మననం చేయాలి నిద్యుధ్యాసనం చేయాలి శ్రవణం గంట చేస్తే ఒక మూడు నాలుగు గంటలు మనన నిదుధ్యాసనాలు దానికి జోడించాలి జోడిస్తే మిగిలిన గంటలు సంసారానికి సరిపడుతుంది సంసారం అన్నది అది ఎలాంటి చిల్లిగంపలోకి నీరుని తోటడం వంటిది మీరు ఎన్ని నీళ్లుతోటి పోస్తున్నా అది నిండదు అది అది చిల్లు చంప కదా చిల్లు ఎన్ని నీళ్లు పోస్తున్న కలిసి పోతూ ఉంటాయి కాబట్టి సంసారం అన్న దానికి మీరు ఎంత సేవ చేసినా అది అలాగే ఉంటుంది అదేమి సెటిల్ కాదు కాబట్టి మనమే మనస్సులో ఒక సెటిల్మెంట్కి వచ్చి విరక్తిని తెచ్చుకుని దాన్ని ప్రక్కనబెట్టి మనం శ్రవణానికి వనన నిరుధ్యాసనాలను జోడించాలి ఎనివే ద పాయింట్ ఏమంటే ధ్యానం చేయాలి ఆ ధ్యానంలో అనేక పద్ధతులు ఉంటాయి కొంచెం వెరైటీ కూడా ఉపయోగిస్తుంది ధ్యానంలో వెరైటీ అంటే ఓ రోజు ఈ ధ్యానం ఇంకో రోజు ఆ ధ్యానం అలా కాదు అన్నీ ఆత్మస్వరూపం వైపే ఉంటాయి ఆత్మనిష్ట ఉంటుంది కానీ ఆత్మనిష్ట ఆత్మస్వరూపాన్ని చేరుకుని నిలిచి ఉండుట దానికి వివిధ విభిన్న పద్ధతులు కొంచెం వెరైటీ ఆ వెరైటీ ఉంటే మనస్సుకి కొంత ఆకర్షణీయంగా ఉంటుంది ధ్యానము ధ్యానం అంటే విసుగు పుట్టుదు అందుకోసం కొంచెం వెరైటీని మహాత్ములు సజెస్ట్ చేస్తారు అటువంటి వెరైటీలో ఒకటి అహం ధ్యానం సోహం ధ్యానం వేరే మళ్ళా కేవలం అహం ధ్యానం అహం బ్రహ్మాస్మి కూడా కాదు జస్ట్ అహం రూపంగా నిలిచి ఉండడం అది ఒక గొప్ప ధ్యానంగా మహాత్ముల చేత ముఖ్యంగా నిసర్గదత్త మహారాజు మొదలైన మహాత్ముల చేత నిర్దేశించగలిగింది భగవాన్ మహర్షి దాన్నే కొంచెం ఆయన మోడిఫై చేశారు ఒక్క పిషా ఒక రకంగా చెప్పాలంటే ఆయన హైలైట్ చేశారు చంకర భగవత్వాదులు అపరోక్షానుభూతిలో దాన్ని చెప్పి ఉన్నారు అదేమంటే కోహం నేను ఎవరు అహమ్మే అహమ్మే స్లైట్లీ మోడిఫైడ్ ఆ విధంగా మీరు ధ్యానం చేసినట్లయితే ఈ అహం వెళ్ళి సంసార విషయాలలో నిమగ్నం అయిపోవడానికి బదులుగా ఆ అహమ్ము తన మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తన స్వరూపానికి చేరుకునేటువంటి దారి సుగమం సో ఒక మాటలో చెప్పాలంటే మీరు అహం రూపంగా నిలిచి ఉండడము అని అర్థమైనట్టు తెలుసునండి పరమాత్మ యొక్క ద్వారం దగ్గర మీరు తలుపు తద్దుతున్నారని అర్థం పరమాత్మ అనే ప్రసాదానికి సింహద్వారం దగ్గర నిలబడి టక్ టక్ టక్ అని తలుపు తడుతున్నారన్న మాట మీరు బై హౌ హౌ అహం అని నిలిచి ఉండడం సకల వృత్తులను విరిచిపెట్టి కేవలము అహం రూపంగా నిలిచి ఉండడం భాష కాదు సంస్కృతంలోనా తెలుగులోనా ఇంగ్లీష్లోనా కాదు భాష కాదు ముందు అహం భావన తర్వాత భాష కదా భావన ఉందా భాష ఉందా భావన ముందు కాబట్టి అహం అనే పదము కాదు అహం అనే ఇంగ్లీష్ పదమో తెలుగు పదమో కాదు నేను అనే భావన భాష కర్ల భాషతో భాష కూడా విలీనమైపోతుంది అనేను రూపంగా అలా నిలిచి ఉంటే మీరు ఆ ఈశ్వరుని యొక్క ద్వారా దగ్గర టక్ టక్ కొడుతున్నారనమాట కొడితే ఏమవుతుంది ఏమవుతుందో తలుపు తెరుచుకుంటుంది తెరుచుకుంటుంది యూ నాట్ ఇట్ విల్ ఓపెన్ టు కాబట్టి అహం ధ్యానము చాలా విశిష్టమైనది అరే శ్రీకృష్ణుడి అహం అనే పదాన్ని ఉపయోగించి ఇవన్నీ నేనే అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ విభూతులు అహం కరచు క్రతువు నేనే అహం యజ్ఞ యజ్ఞము నేనే రెండు పక్క పక్కన అనకపోతే క్రతువు అంటే యజ్ఞం అని అర్థం చెప్పచ్చు కానీ రెండు పక్క పక్కన పెట్టినప్పుడు రెండింటికి కొంచెం తేడా చూపించాలి లేకపోతే పునరుక్తి అయిపోతుంది కదా కాబట్టి క్రతువు అంటే శ్రౌత యజ్ఞము శ్రౌత కర్మ యజ్ఞ అంటే స్మార్త కర్మ శ్రౌతకర్మ అంటే వేదాల్లో అనేక యజ్ఞాలని చెప్పి ఉన్నారు వేదాల్లో చెప్పిన యజ్ఞాలు ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు మా చిన్నప్పుడు చేసేవారు మేము చూసాం చాలా యజ్ఞాలు వైదిక క్రతువులను నేను ఎలా సందర్భం కలిగింది అలా ఉండేవారు ఇప్పుడు ఎవరు చేయట్లేదు వైదిక క్రతువు ఇంచుమించు లేదనే చెప్పచ్చు సో నాకు తెలిసి లేదు ఎందుకంటే వేదన చదువుకోవాలి వేదం సుస్వరంగా చదువుకోవాలి ఆ క్రతువులను చేసేటువంటి పద్ధతి బాగా తెలుసు ఉండాలి పదహారుగుడు ఋత్విక్కులు కావాలి ఆ యజ్ఞాలు సోమయాగము మొదలైన యజ్ఞాలకు క్రతువులకు పదహారుగురు ఋత్వికులు కావాలి భార్య ఒప్పుకోవాలి భార్య ఒప్పుకోకపోతే అష్టాదశోక్తం అవరం ఏషు కర్మ అని ముందకుండా చెప్పారు పద్దెనిమిది మంది కలిస్తే ఆ యజ్ఞం పూర్తవుతుంది దాంట్లో పదహారుగురు ఋత్విక్కులు పదిహేడు ఆయన తాము యజమానుడు ఆయన భార్య భార్య ఒప్పుకోవాలి కదా ఈ రోజుల్లో భార్య ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే ఐదు రోజులు సోమిదేవమ్మ పేరు పెట్టుకుని ఒక తెల్లని వస్త్రాన్ని పసుపు వస్త్రం ఒకటి కట్టుకుని ఓ మూలం అలా కూర్చుని ఉండాలి విఘ్నిషాలలో ఎవరికి కనపడకుండా అలా కూర్చుని ఉండాలి తిండి తిప్పులు ఏమి ఉండవు తాగాలి ఈయన పాలు తాగినప్పుడు ఆవిడ కూడా పాలు తాగాలి అలా ఉండాలి అప్పుడప్పుడు యజ్ఞం అక్కడ యజ్ఞం చేస్తుంటే హోమం దేవుస్తూ ఉంటుంది పొగా దీని అదంతా సహిస్తూ అలాగే కూర్చుని ఉండాలి సోమిదేవమ్మ కోసం చిన్న ఆ యజ్ఞశాలలో చిన్న ఎన్క్లోజర్ పెడతారు ఆ ఎన్క్లోజర్లో ఆమె కూర్చొని ఉంటుంది అప్పుడప్పుడు ఆమె ద్వారా చేయాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి హోమం అని పత్ని సంయాజము ఉంటుంది అది ఆవిడ చేయాల్సి ఉంటుంది అలాగే యజమానుడు చేసేటువంటి కర్మల్లో అప్పుడప్పుడు వచ్చి ఆవిడ పక్కన కూర్చోవలసి ఉంటుంది అవి చేయాల్సినవి కూడా ఇవ్వకుండా కర్మలు ఉంటాయి అవన్నీ చేస్తూ ఆ టైంలో మిగతా టైంలో అలా వెయిటింగ్లో అలా కూర్చుని ఉండాలి ఫైవ్ ఉండాలి ఆధునిక కాలంలో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు నేను నేను యజ్ఞంలోకి నేను రాను నీ ఇష్టం వచ్చిన జిన్ చేసుకో నేను మా పుట్టింటికి పోతున్నానని చెప్తాను కాబట్టి టీవీ ముందు కూర్చుంటున్నారు తప్ప ఇలా ఇలా కూర్చుంటారా అదేమో అయ్యే మాట కాదు కాబట్టి వైదిక క్రతువులు నవేడేస్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఒకవేళ అటువంటి క్రతువు ఎవరైనా చేసినట్లయితే ఆ క్రతువు అంతా కూడా నేనే ఆల్ది ఎఫర్ట్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అదంతా నా స్వరూపమే అహం క్రతు అహం యజ్ఞ ఇంకే స్మృతి విహితములైన యజ్ఞములు పంచమహాయజ్ఞములు ఎలాగంటే భూత యజ్ఞము అంటే పశువులకు పక్షులకు కుక్కలకు ఏదైనా కొద్దిగా ఆహారాన్ని భూత యజ్ఞము అంట మనుష్య యజ్ఞము ఇంటికి వచ్చినటువంటి అతిథికి యజనా ఆహారాన్ని ఇవ్వటం దేవయజ్ఞము అంటే సూర్యునికి అర్ఘప్రదానం ఇవ్వటము ఆ విధంగా సూర్యుడు చంద్రుడు ఇత్యాది దేవతలను ఆరాధించటము అది దేవయజ్ఞము పితృయజ్ఞము తల్లిదండ్రులు జీవించున్నట్లయితే వాళ్ళకి ఏదైనా సేవ చేయటం జీవించలేని పక్షంలో సంవత్సరంలో ఒక రోజు ఒక రోజు కూడా కదా ఒక పూట వారి పేరు చెప్పి అన్నదానం చేయటం దాని చుట్టూ కొంత రుచువల్ ఉంటుంది బట్ ది ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ దట్ రిచువల్ ఏంటంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ వారి పేరుతో అన్నమును ఆహారమును సమర్పించట దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ రిచువల్ సో దానికి పితృయజ్ఞము అని పేరు సో ఎన్ని యజ్ఞాలు అయ్యా నాలుగయ్యాయా పంచ మహాయజ్ఞములున్నా నాలుగొచ్చా ఐదు వచ్చాయా పంచాన్న నేను ఐ క్రియేట్ ట్రబుల్ ఫర్ మై సెల్ఫ్ మహాయజ్ఞాలు అనేస్తే సరిపడే ఇది పంచమహాయజ్ఞాలు బ్రహ్మ ఋషి యజ్ఞం బాగా చెప్తారు బ్రహ్మాన్న ఋషి అన్నా ఉంటాయి అంటే మహర్షులు మనకు అందజేసినటువంటి ఆ వేదములు ఆ సంపదను మనం అధ్యయనం చేయటం అది కూడా యజ్ఞమే నేను ఏదైనా వేదాన్ని అధ్యయనం చేశారనుకోండి అది కూడా యజ్ఞమే ఇవే ఇవి పంచమహాయజ్ఞాలు ఇవి చాలా గొప్ప యజ్ఞాలు స్మృతి విహితములైన యజ్ఞములు కనుక వీటికి స్మార్థ యజ్ఞములు అని ఆ యజ్ఞములు నేనే భాష్యకారులు అహం క్రతు శ్రౌత కర్మ భేద అహమేవా ఆ శ్రౌతకర్మ భేదము అంటే ఒకనొక అనర్థం సో శ్రౌతకర్మ విశేష ఒకనొక శ్రౌతకర్మకి క్రతు అని పేరు అగ్నిశోమము అతిరాత్రము ఇత్యాది ఆ శ్రౌతకర్మ నేనే అహం యజ్ఞ స్మా సో స్మృతి విహితములైన పంచమహాయజ్ఞములు నా స్వరూపమైన వాటినే ప్రధానంగా చెప్తారు అంతేగానే ఈ కామ్యకర్మాలని చెప్పరు ఎందుకంటే భగవద్గీతలో కామ్యకర్మలకి తిరస్కారం ఉంటుంది కాబట్టి ఆ కామ్యకర్మలని చెప్పరు పంచమహాయజ్ఞములు అవి నిష్కామంగా చేసేవి తర్వాత శ్రౌత కర్మలు ఏమైనా ఉంటాయి అవి తర్వాత స్వయజ్ఞ ఓకే స్వధ అని ఉంది స్వధ అంటే పితృదేవతలని ఆరాధించేప్పుడు ఉపయోగించేటువంటి ఆ పదము శబ్దము అంటే ఆ దేవతను ఆహ్వానించటానికి వాడతారు స్వధా అంటారు పితృభ్యస్వధా దేవతలకి ఆహ్వానించి హవిస్సును సమర్పించే సందర్భంలో స్వాహా అని వాడతారు సో దేవేభ్యస్వా దేవేభ్యస్వాహ పితృభ్యస్వధ మనుషులకు ఏదైనా మీరు సమర్పించదొచ్చుకుంటే స్వాహ స్వధ అన్నారు హంత మనుష్యేభ్యోహంత హంత అంటే ఓయి అని పిలుస్తారు హంత అంటే అయ్యా అని అలా పిలిచి తీసుకోండి పండు అని ఆఫర్ చేస్తారు పిలుపు ఆఫర్ చేసేప్పుడు పిలిచే విధానం దానికి స్వధ అని పేరు వాటికి అర్థం కూడా ఉంటుంది ఇప్పుడు హంత అంటే అర్థం ఉంది కదా ఓయి అని అర్థం కదా అలాగే స్వాహకి స్వహాకి కూడా అర్థం ఉంటుంది స్వాహ అంటే ప్రేమతో సమర్పించుట అని ఒక అర్థం ఇంకో అర్థం ఏంటంటే సు ఆహా అని అలా వర్ణించారు విద్యారణ్య ఇది నేను అగ్నికి సమర్పిస్తున్నాను అని మీరు పలుకుట ఆ మంత్రరూపంగా మీరు ఉచ్చరించుట అది చాలా పవిత్రమైన ఉచ్చారణము ఆహా అంటే పలకడం సో అగ్నిదేవుడు కూడా విని అబ్బా వీడు చాలా బాగా పలికినాడే అనుకుంటే ఆయన అంచేత అది పవిత్రమైన ఉచ్చారణం మన వైపు ఆ దేవతల వైపు కూడా కాబట్టి దానికి స్వహా అని పేరు అలాగే స్వధ అంటే సో స్వ తన తనను ధా రక్షించేది సో పితృదేవతలకు స్వధా అనే మంత్రము స్వధా ఇట్స్ సెల్ఫ్ ఇజ్ ఎ ఆ స్వధారూపంగా మీరు ఏదైనా ఆ పితృయజ్ఞాన్ని చేసినట్లయితే అది చేసిన వాణిని స్వ అంటే ధా పాలించి పోషించినారు అంటే మనల్ని పెద్దలే కదా పెంచి పోషించినవారు జన్మనిచ్చి పాలించి పోషించినారు వారిప్పుడు లేరు కానీ వారిని ఆరాధించినట్లయితే వారు ఆశీర్వదిస్తారు ఆశీర్వచనం ద్వారా మనము పాలించి పోషించబడతాము కాబట్టి మొన్న ఆ పెద్దలే పాలించి పోషిస్తున్నారు అలా చెప్తారు వీళ్ళు సుఖంగా ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు చేసిన తపస్సు గొప్పది అందుకోసం వీళ్ళు సుఖంగా ఉన్నారు అని చెప్తారు కాబట్టి వాళ్ళ పుణ్యం వల్లే మనం సుఖంగా ఉన్నాము అని ఒక అభిప్రాయం ఆ సెన్స్ని ప్రతిఫలించేటువంటి పదము స్వధ ఆ స్వధ ఏదైతే ఉందో అది నేనే ఔరంగజీబు తండ్రిని జైల్లో పెట్టాడు తండ్రి ఎవరు షాజహాన్న షాజహాన్ జైల్లో పెట్టాడు జైల్లో పెడితే పోతే ఆయన జైల్లోనే ఉండేవాడు ఔరంగజీబు రాజ్యం వెళ్ళుకుంటూ ఉండేవాడు ఆయన జైల్లో బతుకుతూ ఉండే జైల్లో పడి ఉండేవాడు ఆఖరికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆయనకిచ్చేటువంటి భోజనం కోట తగ్గించమని ఆజ్ఞ జారీ చేశాడు ఔరంగజీ ఎందుకంటే షాజహానికి ఆకలి వేసేది ఖాళీగా పుట్టినట్టు జైల్లో పని పాట ఏముండదు భోజనం కూడా సరిగ్గా పెట్టకపోతే అలాగా అని ఔరంగజీబుని ఒకసారి పిలిపించాడు పిలు మా వాడిని ఒకసారి పిలు నన్ను ఒకసారి అంటే వచ్చాడు ఏమిటి వాటి శ్రీమ్ అంటాడంటే అప్పుడు షాజహాన్ అంటాడు చూడు ఈ హిందువులు ఉన్నారు కదా అంటే హిందూ దేశం కదా అది హిందువులు చచ్చిపోయిన తండ్రికి కూడా అన్నం పెడతారా నువ్వు వాళ్ళకి చూసేనా నేర్చుకో బతికున్న తండ్రికి కూడా నువ్వు అన్నం పెట్టడం మానేస్తున్నావు హిందువులను చూసి నేర్చుకోమా వాళ్ళు చచ్చిపోయిన తల్లిదండ్రులకు కూడా అన్నం పెడుతూ ఉంటారు ఏదో పేరు మీద అని అంటారట అని షాజహాన్ అదే స్వధ అంటే కాబట్టి సో అంటున్నారు చూడండి ఎక్కించన్నం అహం పితృభ్యోయీయతే అది స్వధ అంటే అర్థం అది పితృభ్య అన్నం దుయ్యతే తదు అన్నం స్వధా అనబడును దానికి స్వధ అని పేరు ఎందుకు వచ్చింది పితృదేవతలకి సమర్పించట ద్వారా నన్ను నేను పోషించుకుంటున్నాను రక్షించుకుంటున్నాను అనే సమస్య దానికి కాబట్టి దానికి పేరు కాబట్టి పితృదేవతలకు సమర్పించే ఈ పిండం అది నేనే లోకంలో ఒక సూపర్ స్ట్రిషన్ ఒకటి ఉంది మీరు గమనించే ఉంటారు బహుశా నాకు అంటపడింది అదేమంటే ఈ తద్దినం పెట్టినట్లయితే అదే అపవిత్రము ఇంటికి అదేదో ఒక దోషము అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే సత్రానికి దేనికిపోయి అద్ది అక్కడ తగ్దినం పెట్టుదట్టు వస్తారు ఎందుకంటే నట్టింట్లో పిల్ల పాపలతో ఇలా అంటారు అంధవిశ్వాసం అంటే మరి అలాగే మూర్ఖులు అలాగే మాట్లాడతారు పిల్ల పాపలతో ఉండే నట్టింట్లో ఈ తద్దినాలు శ్రాదాలు ఎందుకయా అదేదో వెళ్ళి నాలమ్మారి సత్రంలో పెట్టుకొచ్చి పోలేదా అని అంటారు అలా అన్నారంటే వాళ్ళకి ఆ పరమాత్మ ఈశ్వరుని ఆరాధించే తత్వం ఏమీ తెలియలేదని వాళ్ళు మూర్ఖులని మీరు తెలుసుకోవచ్చు నాకు తెలిసే ఒక ఘటన ఏమంటే ఒక ఆయన అద్దీక ఉండేవాడు అద్దీ తీసుకుని ఉంటున్నాను నెలగా అద్దీ కట్టింది సో ఆయన తండ్రి తద్దినం వచ్చినప్పుడు అడ్డింట్లోనే పెట్టుకుంటారు మరియు అడ్డింట్లో ఉంటున్నప్పుడు అడ్దింట్లో తద్దనం పెట్టుకుంటారు అద్దె ఇస్తున్నప్పుడు ఆ ఇంట్లో తద్దినం పెట్టరా సో ఆయన పాపం ని పెడిచి తద్దినం పెట్టుకుందామని ఆయన ప్రయత్నిస్తే ఈ అద్దెకిచ్చిన వాడికి తెలిసింది ఎలా తెలిసిందంటే వాడు అన్ని పరిశీలిస్తూ ఉండేవాడు అద్దెకిచ్చేదని పేరే తప్ప ఆ ఇంటి మీద మమ అనే అభిమానం చాలా గట్టిగా ఉంది దాన్నే ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాడు పక్కన ఉండేది దాంతో తగ్జినం పెట్టడానికి ఏదేదో వ్యవస్థ చేసుకుంటూ ఉంటే అంటే ఇద్దరు భోక్తులకి చెప్పడం చిన్న టౌను భోక్తులు చెప్పాడు వేలుండి మన ఆయన గారికి తద్దినండి మీరు తప్పగా మంత్రానికి దానికి రండి అని చెప్పి మనసు లేకపోతే అదే ఏర్పాటు పరస్సుకోవచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటే చూశాడు చూసి అడిగాడు ఏమండి తగ్గినాం అని అవునండి మా ఇంట్లో తద్దినాం మీకు దారిలోవి పంపిస్తాను నేను అని అంటే ఇంట్లో తగ్దినం పెట్టద్దు అదేమిటి తద్దనం ఎందుకు పెట్టద్దు అంటే ఇల్లు అపవిత్రమైపోతుంది అని అద్దెకిచ్చిన ఆయన ఓనరు ఇలాగ ఆయన్ని ఎంత హింస పెట్టేటంటే ఆఖరికి ఆయన నీ ఇష్టమైనట్టు తెలుసుకోమని అక్కడే పెట్టినట్టు నాకు తద్దినం ఇవాళ పెట్టినట్లయితే అది అమంగళము అభిప్రాయము ఎంత తప్పు అభిప్రాయం అది అంత అంత తప్పు అశాస్త్రీయమైన అభిప్రాయం అదే ఎందుకంటే పితృదేవతలకు మనం స్వతారూపంగా ఆఫర్ చేసేటువంటి ఆహారం ఏదైతే గలదో అది సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది అంత పవిత్రమైనది అదే కానీ లేదు తర్వాత లోకంలో ఇదే కారణంగా ఈ అజ్ఞానం కారణంగానే శ్రాధ శబ్దాన్ని తప్పుగా అర్థం శ్రాద్ధము అంటే అదేదో కూడనిది ఏదో ఇప్పుడు పెళ్ళంటే అలాగా చాలా సంతోషం శ్రాద్ధం అంటే అయ్యో అలాగా ఏదో తప్పు అన్నట్టుగా తర్వాత తిట్టేప్పుడు కూడా తిక్కేప్పుడు కూడా శ్రాద్ధ శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటారు కానీ యథార్థం ఏమంటే అంత పవిత్రమైన శబ్దం అదే కానీ ఎందుకంటే శ్రద్ధయా కృతం శ్రాద్ధం శ్రద్ధతో చేసేటువంటి ఆరాధనకు శ్రాద్ధం అంటారు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను తర్వాత పితృదేవతలని ఆరాధించేప్పుడు ఈ ఆరాధించేప్పుడు ఒక పద్ధతి ఉంది నిన్న కూడా చూసాం ఆరాధన అంటే అది ఉపాసన కదా అంటే ఆ భావన సరిగ్గా ఉండాలి క్రియంతా సరిగ్గా చేసి భావన సరిగ్గా లేకపోతే అది మరి లోపమే అవుతుంది నిన్న మనం చూసాం ఏకత్వైన పృషక్వైన బహుధా విశ్వతో ముఖం ఇప్పుడు మీరు దేవతలని ఆరాధించేప్పుడు వేర్వేరు దేవతలను అంటే రియల్గా భిన్న భిన్నంగా ఉండే దేవతలను ఆరాధిస్తున్నాము అని అనుకోకూడదు చాలా తప్పది అటువంటి భేద దృష్టి అశాస్త్రీయమైనది ఇప్పుడు ఒక ఆయన నా చేపట్టుకుని నాకు చేతికి నొప్పిగా ఉంటే చేతికి ఏదైనా మందు రాసి సేవ చేసాడనుకోండి నాకు ఎవరికి చేసినట్ట సేవ నాకు చేసినట్టే సపోజ్ కాలుకి నొప్పి ఉంటే కాలుకి మందు రాసి సేవ చేసాడనుకోండి ఈ సేవ ఎవరికి చేసినట్టు అది నాకే అంతేగాని చేతికి సేవ చేస్తే ఒకళ్ళకి చేసినట్టు కాలుకి సేవ చేస్తే ఇంకొకళ్ళకి చేసినట్టు కాదుగా డాక్టర్లు ఉంటారే వేరు వేరు డిసిప్లిన్స్ పెట్టుకుని ఉంటారు డిఫరెంట్ డిసీస్ సో ఇయర్ నో సన్ ఆయన ఉంటాడు ఆయన నెక్ అండ్ అబోవే చూసుకుంటాడు ఆయన నెక్ బిలో గురించి ఆయన అసలు అలా కిందకు కూడా చూడ్డు అసలు చూడ్డు కూడా చూడడు కాబట్టి ఇక్కడ నొప్పిగా ఉందంటే గట అవుతుంది ఇక్కడ కాదు యూఆర్ నాట్ హియర్ సో ఇంకా హార్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా హార్ట్ తప్పించేది కాబట్టి కడుపులో నొప్పి అంటే మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళండి అని పంపించేస్తారు కడుపులో నొప్పి కొంచెం మీరు ఏదైనా ఈనో ఏదో తాగండి కూడా అండా ఎందుకంటే ఎందుకంటే హీఈ హార్ట్ పెర్స అంతే తప్ప ఇంకా గ్యాస్ట్రో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటే ఇలాగా ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ మానవుణ్ణి వేరు వేరు ముక్కల కింద చూస్తారు పీస్ పీస్ కింద చూస్తారు కానీ వీడు అన్ని ముక్కలా వీడు నేను నేనులో ఎన్ని ముక్కలు మీకు అనుభవానికి వస్తున్నాయి నేను ముక్కలు అనుభవానికి రావు వేరు అనేది ఏకరూపంగా అనుభవానికి వస్తున్నాయి కాబట్టి స్పెషలిస్టులు చూసినట్టుగా దేహాన్ని మానవ దేహాన్ని స్పెషలిస్టులు చూసినట్టుగా మనం దేవతల్ని చూడకూడదు అలాగా అది పద్ధతి కాదు నిజానికి లో కూడా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని మధ్యకాలంలో కొంత చెప్తున్నారు అలా ఎందుకంటే మీరు ఊహించండి ఒక నేను చూశాను ఒక పేషెంట్ స్ట్రెచర్ మీద ఉన్నాడు చూడండి స్ట్రెచర్ మీద ఉంటే అంటే ఏదో సర్జరీ ఏదో ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటం కోసం ఏవో యాంటీబయాటిక్స్ ఇచ్చేశారు ఈ లోపల ఆయనకి శ్వాస ఇబ్బంది వచ్చింది శ్వాస ఇబ్బంది వస్తే ఈయన బ్రాంకల్ ఆయన స్పెషలిస్ట్కి నోటు పెట్టేస్తారు అది ఈ సర్జరీ చేసినా ఆయన చూడటదాన్ని ఇంకా అది ఆయన స్పెషాలిటీ కాదు కాదు ఆయన వచ్చాడు ఆ స్పెషలిస్ట్ వచ్చాడు వచ్చి ఈ బ్రాంకల్ వాటిని ఎక్స్పాండ్ చేయడం కోసం ఏవో మెడిసిన్స్ ఉంటాయి అవి రాసేసి ఈ లోపల ఆయన తడుపులో పోట్లు వచ్చింది గ్యాస్ట్రో ఆయన వచ్చి ఆయన రాసేసి వెళ్ళిపోయారు ఈ రకంగా నలుగురు ఐదుగురు మందులు వాళ్ళు రాసేసి వీడు ఈ మందులన్నీ ఎకాలంలో మింగాల్సిన వాడు వీడేగా వీటికి పరస్పరము ఇంటరాక్షన్స్ ఇవ్వకుండా ఉంటాయి ఒకప్పుడు ఏమవుతుందంటే యూ కెనాట్ టేక్ వన్ మెడిసిన్ టుగదర్ విత్ అనదర్ మెడిసిన్ అలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి ఎక్సెప్షనల్గా ఉంటాయి రెగ్యులర్గా ఏమి ఉండవు కానీ ఉంటాయి ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వేసేసుకుంటుంటే వెరీ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకుంటుంటే ఇవ్వ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి వాటికి తగ్గట్టుగా ఇంకే ఇన్ని మందులు ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసి అక్కడ నోటు ఆ ఫైల్ మీద రాసేసి వెళ్ళిపోతారు ఆ డాక్టర్ వచ్చినప్పుడు ఈ డాక్టర్ ఉండడు ఈయన వచ్చినప్పుడు ఆయన ఉండడు వీళ్ళు ఒకళ్ళు వేర్వేరు సమయాల్లో వచ్చేసి రాసేసిపోతారు ఆ నర్సులు ఏం చేస్తారంటే ఆ మందులన్నీ ఆ లిస్టు ప్రకారం వీడి నోట్లోకి వసేసి వాళ్ళు పోతారు వీడు ఎలా పడుంటాడు ఈ మందులన్నీ వాడి నోట్లో పడిపోతాయి అవన్నీ అలా పడు ఉంటాడు సఫర్ అవుతూ ఉంటాడు చాలా ఇబ్బందిగా ఉందంటే ఇబ్బంది ఎక్కడ ఎక్కడో చెప్తే గానీ వాళ్ళు దే నాట్ ట్రీట్ హెమ్ సో దిస్ కైండ్ ఆఫ్ పీస్ మీరు అప్రోచ్ ఒకప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుందని ముఖ్యంగా ఎలాబొరేట్ సర్జరీస్ అయినటువంటి పేషెంట్స్ అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటారని ఆఖరికి ఎనాస్థీషియాలజిస్ట్ కూడా సర్జరీ అయిపోయిన మూడు నాలుగు రోజుల దాకా వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవిస్తున్న దుఃఖం ఏదైనా దానికి అది ఎనాస్థిషియా కారణంగా ఏమైనా అలా అనుభవిస్తున్నాడా అనేది గమనించాలని అలాగే ఎవళ్ళ దాన్ని వాళ్ళు వచ్చేసి కాకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకే సమయంలో వచ్చి అందరూ కలిసి ఆ పేషెంట్ని ఒకసారి చూసి పరస్పరము చర్చించుకుని ఇచ్చే మందులు మరి ఈ మంది ఇద్దామనుకుంటున్నాం మీరు ఏమంటారు అని అందరూ కలిసి వైద్యం చేయాలని ఈ మధ్యన ఇటువంటి భావాలు కొన్ని ప్రకటిస్తుండగా నేను విన్నాను నాకు తెలిసిందంతా నేను అమెరికా నుంచి పట్టుకొచ్చాను ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ నాకున్న అనుభవం తక్కువ సంభవ ఈ సమాచారం నేను అక్కడ పట్టుకున్నాను ఎవరో డాక్టర్స్ ఉంటారు వాళ్ళు చెప్పారు సో ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనం దేవతల్ని ఈ రకంగా ఆరాధిస్తూ ఈ దేవత వేరా దేవత వేరా దేవత వేరా దేవత వేరు లిటరల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అలా ఆరాధించకూడదు ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఒక సమగ్ర భావన మన ఎందు ఉండాలి మీరు ఏ దేవతను ఆరాధించినా ఆ ఈశ్వరుని యొక్క ఒక అంగమే కొంచెం స్వామికి చక్కల దృష్టాంతం చెప్పేవారు ఆయన ఇవారు ఇప్పుడు మీరు చిటికిని వేలు పట్టుకున్నారనుకోండి వెంటనే ఎవరిని పిలుస్తున్నట్టు నన్ను పిలుస్తున్నట్ట నా చిటికిన వేలుని పిలుస్తున్నట్ట నన్ను పిలుస్తున్న చిన్నపిల్లవాడు వచ్చి చిటికిన వేలు పట్టుకుంటాడు నన్ను పిలవడానికి లేదా మొత్తంంత పట్టేసుకోవాలా అలా పట్టుకోలేరు కదా నన్ను మొత్తంంత పట్టుకుంటే కానీ నేను రెస్పాండ్ ఇవ్వనని కాదు ఒక్క చిటికిన వేలు పట్టు ఇక్కడ ఇలాగా ఇలా ముట్టుకున్నారు నేను అటు ఇలా ముట్టుకున్నారనుకోండి తక్కువ నేను తిరుగుతా అదే నన్ను పిలవలేదు వీడు మోకాల్ని కదా పిలుస్తున్నాడని నేను అంటానా కాబట్టి దేవత ఏ దేవతనే మీరు ఆరాధించినా మనం ఒకే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అనే ఏకత్వ భావన ఏకత్వైన పృథక్వైన పృథక్విగా ఉన్నప్పుడు కూడా ఒకే పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని విస్మరించకూడదు ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు పితృదేవతలను ఆరాధించేప్పుడు కూడా శ్రాద్ధ సమయంలో కూడా మన అన్నగారిని ఆరాధిస్తున్నాను మా అమ్మగారిని ఆరాధిస్తున్నాను అని అనుకుంటే అది కూడా అసమద్రమైన భావనే మన అన్నగారి రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను ఇంకేతనే పిండములను ఉంటాయి మూడు ఉంటాయి బహుశా నాకు పెద్ద ఊరికే నేను రస్సుగా విన్న చెప్తున్నాను ఇతరు పిండము మాతృపిండము విష్ణు పిండము అని ఇంకొకటి ఉంటుంది అంటే శ్రీహరికి సమర్పించేటువంటి పిండము ఒకటి వేరే ఉంటుంది అంటే తల్లికి మీరు సమర్పిస్తున్నప్పుడు కూడా తల్లి రూపంలో ఉండే దేవుడికి సమర్పిస్తున్నాను తండ్రి రూపంలో ఉండే ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను కాబట్టి పితృదేవతారాధన అన్నది ఈశ్వరారాధన కంటే భిన్నము కాదు ఈశ్వరారాధన యొక్క ఒకనొక ఝలక్ మాత్రమే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్ట్ ఆఫ్ వర్షప్ ఇన్ కాబట్టి పితృదేవతను ఆరాధించిన రోజున అయ్యో ఈ వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోలేకపోయామే అని మీరు అనుకుంటే మీకు తెలియలేదనమాట సో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తేనే ఆరాధించినట్టు కాదు పితృదేవతలను మీరు ఆరాధిస్తే మీరు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లే పితృదేవతలు జీవించుకున్న సమయంలో మీరు కేవలం పితృదేవతలకు తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తూ కనుక జీవించినట్లయితే వారు ఎందు ఈశ్వర భావన చేసి పితృదేవోభవ మాతృదేవోభవ వారి ఎందు ఈశ్వర భావన చేసి వారికి సేవ చేయటం ఇంటికి ఎవరన్నా అతిథి వస్తే ఆ అతిథి ఎందు ఈశ్వర భావన చేసి యూ ట్రైట్ దెరి హౌ అని అడగద్దు దెర్ ఈజ్ నో హౌ యూ జస్ట్ ట్రైట్ ఆ ఇంటికి వచ్చిన అతిథి విడే ఈశ్వరుడు దేవుడు దేవుడికి పూజ ఏం చేస్తారు అయా రెండు అంటారు అవాహయాన్ని అవాహనం చేస్తారు ఇంటికి వచ్చిన అయా దయచేయండి అన్నారనుకోండి అది అవాహనమైంది రత్నసింహాసనం సమర్పయాన్ని అది కూర్చోండి సోఫాలో కూర్చోండి అంటే అదే సింహాసనం అవుతుంది తర్వాత పాదయోహ పాద్యం సమర్పయాన్ని పూర్వం వాళ్ళు అయితే కొడుకుంటారా అని అడిగేవారు కానీ ఇప్పుడు కాళ్ళు కొడుకోవడం సందర్భం కొంచెం తక్కువగా ఉంది కనుక నీళ్లు తాగుతారా అని అడిగితే సరిపడుతుంది హస్తయోహ అర్ఘ్యం సమర్పయాన్ని త్రాగి నీరు నీరు త్రాగుతారా అది భోజనం చేసే సమయం అయితే స్నానం చేస్తారా భోజనం చేయడా స్నానం చేసి భోజనం చేస్తారా స్నానం గురించి మీరు చింత చేయకండి స్నానం నా స్నానం నేను చూసుకున్నాను ఉంటాను అయితే మీరు హోజీ చేస్తారా సో ఈశ్వరుడికి ఏ ఉపచారాలు మీరు చేస్తున్నారో అవన్నీ గెస్ట్కి చేసే ఉపచారాలే అక్కడ ఇటు నుంచి మీరు అతిథి వచ్చినప్పుడు చేసే ఉపచారాలే ఈశ్వరుడికి చేస్తున్నారు దట్ ఈజ్ హౌ యువర్షప్ ఈశ్వర చందనం అని పూర్వం భోజనం చేసే ముందు అతిథికి గంధం పెట్టుకుంటారా అని అడిగి గంధం ఇచ్చేవారు అంటే పెట్టుకుంటారు అదే గంధం తీసుకుని ముఖానికి పెట్టుకుని ఇలా వంతుకు కూడా రాసుకునేవారు గంధం యాశివ కాలం కొంచెం గంధం రాసుకుంటే పరిమాణం అది బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది సో గంధం సమర్పయాని నైవేద్యం సమర్పయాని ఒక్క హారతి ఇలాంటి ఒకటి రెండు ఐటమ్స్ మినహాయిస్తే సో మిగతా అంతా కూడా అతిథి పూజ ఈశ్వర పూజను కోలి ఉంటుంది ఇట్ ఈస్ ఇండి అదర్ వే ఈశ్వర పూజ అతిథి పూజ నుంచి వచ్చింది సో కాబట్టి అతిథికి పూ మనం అతిథిని ముందు మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఇది హిందూ సమాజంలో ఉంది ఒకప్పుడు నాడు కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఈ అతిథి అనేటువంటి సంప్రదాయం తగ్గిపోయిందేమో అనిపిస్తుంది హుయాంగ్ సాంగ్ అనే ఆయన చైనీస్ ట్రావెలర్ ఆయన ట్రావెల్ ఆగ్లో రాసుకున్నాడు భారతదేశంలో అతిథి ధర్మము అత్యద్భుతంగా ఆచరించబడుతోంది అని ఆయన ట్రావెల్ ఆగ్లో రాసుకున్నాడు భారతీయ దేశం యొక్క లక్షణం ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానము దేవుడే భావన భావన వల్ల మీరు ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసుకోగలుగుతారు ఎంతసేపు భావనే సో క్రియ భావన క్రియకు ప్రాణం అంటే దేహానికి ప్రాణం ఎట్టిదో క్రియకు భావన అట్టింది క్రియ ఉండి భావన లేకుంటే ప్రాణం లేని దేహం లాంటిది కాబట్టి ఆ భావనతో చేయాలి అంచేతనే క్రియ ఎక్కువైపోతే ఆ కారణంగా భావన తగ్గిపోతుందేమో మీరు చూసుకోవాలి క్రియని విస్తారం చేసేసారనుకోండి ఇంకా భావనకి అవకాశం లేకుండా అయిపోతుంది ఎందుకంటే మీకున్న ఫోకస్ అంతా మీకున్న ఎనర్జీ అంతా ఆ విస్తారమైన క్రియని చేయటంలోనే ఖర్చు ఇంకా భావనకి ఏమీసే అవకాశం ఉండదు అలాంటి దోషం అదొక అదొక ఒక డిసడ్వాంటేజ్ దోషమేం కాదు డిసడ్వాంటేజ్ అంచేతనం క్రియని మరీ విస్తారంగా కాకుండా కొంచెం తగ్గించుకుంటే తగ్గించుకుని గముని ఫినిష్ చేసుకుని వెళ్ళి టీవీ ముందు కూర్చోమన్న అభిప్రాయం కాదు క్రియను తగ్గించుకున్నప్పుడు భావనకి బలం పెరుగుతుంది భావనకి అవకాశం అధికమవుతుంది అంచేతనే ప్రేమతో కొద్ది క్రియను చేసిన చాలు ప్రేమ లేకుండా భక్తి లేకుండా ఇంత క్రియ చేస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ భావనతో చేయాలి సో అతిథి దేవోభవ ఇక్కడ పితృదేవతల యొక్క ఆరాధన నేను ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళాను బట్ దీజ్ ఆర్ ఆల్ ఇంటర్కె ఇంటర్ కనెక్టెడ్ విషయముడు స్వధాహం అహం ఔషధం ఔషధం అనేది ఓషధి ఔషధం ఓషధి అంటే మొక్క హెర్బల్ హెర్బల్ ఔషధి ఔషధి అనే పదం చాలా చందమైన పదం ఓషధి దోషాన ే గు ఓషధి ఓష అంటే తగులబెట్టుట ఆ పదవు సంస్కృతి పద అంటే ఉంచుత ఓష అంటే దహించుట సో ఓషతి అంటే దోషములను దహించి వేస్తుంది శరీరంలో ఉండే దోషాలని గుణమును ఆధానం చేస్తుంది దత్తే గుణాన్ని అని దానికి ఓషధి అని పేరు ఇప్పుడు తులసి ఉందనుకోండి తులసి ఔషధి అలాగే మన పూర్వం వాళ్ళు ఉపయోగించేటువంటి హెర్బ్స్ అన్నీ కూడా అవన్నీ ఔషధులే ఈవెన్ అరటి కూడా ఒక ఔషధి అరటి చెట్టు వేప చెట్టు ఔషధి రాగి చెట్టు ఔషధి అలాగే మొక్కలు కూడా అవన్నీ కూడా ఔషధి రూపమైన మొక్కలు అనేక ఉన్నాయి నిజానికి ఔషధి కానీ మొక్కే లేదు అసలు అని అంటారు ఆయుర్వేద విద్వాంసులు కాబట్టి మనకి ప్రసిద్ధమైనటువంటి ఔషధులు కొన్ని ఉన్నాయి ఈ ఔషధ నుంచి తయారైనటువంటిది ఔషధము అంటే మందు మందు విషయంలో ఒక దృష్టికోణం సరిగ్గా నిర్మాణం చేసుకోవాలి ఎప్పుడు కూడా హెల్త్కి మెడిసిన్ ఈజ్ నాట్ ప్రైమరీ స్ట్రాటజీ అలా ఉండకూడదు మెడిసిన్ అన్నది సెకండరీ స్ట్రాటజీగానే పెట్టుకోవాలి కిల్ అన్నది సెకండరీగా పెట్టుకోవాలి ప్రైమరీగా పెట్టుకోకూడదు ప్రైమరీగా స్ట్రాటజీ ఏముండాలి వన్ టూ త్రీ చెప్తుంది అది సందర్భం వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాను మీకు ఏమైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందేమో చూడండి మొత్తం శరీరం రోగం ఏదైనా కూడా మనస్సులో ఆరంభం అవుతుంది మనస్సులో ఆరంభమై శరీరానికి వస్తుంది అది రోగం యొక్క లక్షణం సైకోసోమాటిక్ డిసీజ్ అని అంటారు సైకో అంటే మనస్ మనస్సు సోమ అంటే దేహం మనస్సులో ఆరంభమై దేహంలోకి వస్తుంది అంటే మీరు అనొచ్చు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది మనస్సులో ఎక్కడ ఆరంభమైంది అది బయట నుంచి బ్యాక్టీరియా ఏదో రకంగా శరీరంలో ఇన్ఫెక్ట్ అయ్యాయి కదా అంటే చూడండి బ్యాక్టీరియా ఎప్పుడు ఉంటాయి అవుట్ సైడ్లో ఎప్పుడు అన్ని సమయాల్లో మనం ఇన్ఫెక్ట్ అవ్వం ఎందుకని మన దగ్గర ఇమ్యూనిటీ ఉంటుంది అంటే రోగ నిరోధక శక్తి ఉండబట్టి బ్యాక్టీరియా ఉండి కూడా మీరు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండగలుగుతున్నారు చుట్టూ బ్యాక్టీరియాలు అన్నీ ఉంటాయండి కానీ మీరు ఇన్ఫెక్ట్ అవ్వట్లేదంటే రోగ నిరోధక శక్తి ఉందనమాట ఇన్ఫెక్ట్ అయ్యారంటే రోగ శక్తి కొంచెం తగ్గిందనమాట సరిపడలేదు బ్యాక్టీరియా పవర్కి సరిపడలేదు అంటే అర్థం దేహంలో ఒక వీక్నెస్ వచ్చింది ఆ వీక్నెస్ ఎక్కడి వచ్చింది దేహంలో మనస్సులో ఉండేదో శాంతిమత వచ్చింది అంటే ఆఖరికి ఇన్ఫెక్షన్స్ కూడా మనస్సులోనే ఆరం మనస్సులోనే దోషం ఉంటే మీకు ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి శరీర అనారోగ్యం ఏదైనా కూడా మనస్సులో ఆరంభమవుతుంది సాధారణంగా మనుషుల యొక్క ఆలోచన పద్ధతి చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంట ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటే మనం ఏం చేస్తాం శరీరానికి అనారోగ్యం చేస్తే డాక్టర్ డిగ్రీకి పరిగెడతాం ఫిజీషియన్కి మనస్సుకి కొంచెం ఇబ్బందిగా ఉంటే శాఖ యాట్రెస్ దగ్గరికి పోతాం దేవుడి గురించి తెలుసుకోవాలంటే స్వామీజీ దగ్గరకో లేకపోతే పురోహితుడి దగ్గరకో దేవాలయానికో పరిగెడతాం దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ స్పిరిచువల్ వేరు సైకలాజికల్ వేరు ఫిజికల్ వేరు కానీ వేరు కాదండి దే ఆర్ నాట్ డిఫరెంట్ అవన్నీ ఒకటే సో ఎలాగా మీ మనస్సు శుద్ధంగా ఉండకపోతే దేహంలో రోగాలు వస్తాయి మనస్సు శుద్ధంగా ఉండాలి మీరు స్పిరిచువల్ డైమెన్షన్ని మీరు శ్రద్ధ పెట్టకపోతే మీరు డబ్బు సంపాదించడంలోనూ భోగాలు అనుభవించడంలోనూ హడావిడిగా ఉండి స్పిరిచువల్ డైమెన్షన్ నెగ్లెక్ట్ చేసినట్లయితే మీ మనస్సు దోషభూష్ఠంగా ఉంటుంది అప్పుడు దేహానా దేహంలో అనారోగ్యం తప్పనిసరిగా వస్తుంది ఏదో రూపంలో కాబట్టి దీస్ ఇస్ ఆల్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి మీరేం చేయాలి స్పిరిచువల్ డైమెన్షన్ ని సెటరేట్ చేసుకోవాలి స్పిరిచువల్ డైమెన్షన్ సెటరేట్ చేసుకోవడం అంటే దానికి ఉపాయం ఏమిటో తెలుసినా భగవద్గీతను అధ్యయనం చేయాలి